వీనాముపమిశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆదు వన్మోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరపరా ఓం భద్రం కర్ణే భష్ణుయామదేవా భద్రం పశ్యే మాక్షజ్రాంగైస్తునూ యేమదేవారాయుస్తింద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టర్క్ష్యో అలిష్టనే స్వస్తినో బృహస్పతిర్దధాతు ిశాంత్రమాద సామయజూషి దీక్షాయజ్ఞావో దక్షిణాశ సంవత్సర యమానశ్చోకా పవతే ఎత్ర సూర్య అక్షరపరబ్రహ్మ నుండియే ఈ సకల విశ్వము ఆవిర్భవించినది అని మనం విశ్వరూప నిరూపణము చే చూస్తూ ఉన్నాం సో దీన్నే తత్పదార్థ శోధన అని అంటారు ఈ ఈ శోధన చాలా అవసరం ఎందుకంటే మనము లోకాన్ని చూస్తూ కేవలము నామరూపాలనే చూస్తూ ఉంటాం ఇప్పుడు మనిషి కనపడ్డాడనుకోండి ముందు వాడిని మనిషి అని చూస్తాం మనిషి ఎప్పుడైతే చూసామో వెంటనే ఆ ఉపాధి ఎందు ప్రకటమవుతూ క్రియాశక్తి జ్ఞానశక్తి ఆ పరమేశ్వరుడే ఉపాధిలో ఈ శక్తుల రూపంగా ప్రకటన ఉన్నాడు అనే విషయం మర్చిపోయాం ఆఖరు అది అది పోయి మనిషి దగ్గరికి వచ్చాం ఏంటండి దాని మనిషి మళ్ళీ ఇండియా వాడు అంటే ఎంటైర్ హ్యూమానిటీ అనే ఇష్యూని ఫర్గట్ ఇట్ అండ్ నౌ యూ రెస్ట్రిక్ట్ టు ఎన్ ఇండియన్ ఇండియన్ డచ్ మ్యాన్ అదర్వైజ్ ఆ తర్వాత వీడు ఆంధ్ర వాడు తెలంగాణ వాడు దిస్ ఈజ్ అనదర్ థింగ్ ఇట్ ఈస్ ఈ చాలా పొలిటికల్ ఇష్యూస్ ఏమో ఉంటాయి సో లేకపోతే పోనీ అది కాంట్రవర్సీ అనుకుంటే పోతే పంజాబీ వాడు మద్రాసీ వాడు స్విచ్ సో అది ఎప్పుడైతే అంటామో ఆ విశాల భారతదేశానికి సంబంధించిన మన సాటి సోదరుడు అనే విషయాన్ని విస్మరించి వాళ్ళని ప్రాంతీయతలోకి వాడిని పిలుస్తాం ఆ తర్వాత మా వాడు అనే తర్వాత ఈ ఇంకా ఈ కులమే కాకుండా మళ్ళీ ఇంకా దీంట్లో ఇంకా అన్ని సర్వసంగ పరిత్యాగం చేశారనుకున్న సాధువుల్లో కూడా వీళ్ళు మా సంప్రదాయం వాడు వాడు పరాయి సంప్రదాయం వాడు వీడు మా గ్రూప్ వాడుతాది ఈ సన్యాసి మా గ్రూప్ వాడతాడు అని ఒక్కోసారి ఎక్కడికో ఆశ్రమానికి మేము వెళ్ళినప్పుడు అయ్యా రాత్రి మకా ఉండటానికి మీరు అనుమతిస్తారా అని అడిగాం ఎక్కడ ఢిల్లీలో అడిగితే అంటే హోటల్కి వెళ్తే బాగుండదు చూడండి ఏదో ఆశ్రమాలకు వెళ్తే శోభగా ఉంటుంది కానీ హోటల్కి వెళ్తే అంత చూడ్డానికి కూడా అంత బాగుండదు సో ఆశ్రమం పక్కనే ఉంది కదా అని వెళ్తే వాళ్ళు అన్నారు మా సంప్రదాయం వాళ్ళకి ఇష్టం దృష్టి ఇలా ప్రతి వాళ్ళకి ఇవ్వండి మీరు ఏ సంప్రదాయం వాళ్ళని అడిగారు అంటే నేను చెప్పాను ఇంకా సంప్రదాయాలు ఏమిటండి సన్యాసం మీరు సన్యాసమే మేము సన్యాసమే ఇంకా అంతా మొత్తం మొత్తం విశాల విశ్వం అంటే మీరు ఉపన్యాసం చెప్పడం మానేసి మీరు సంప్రదాయం వాళ్ళని ఆ రకంగా దిస్ ఈజ్ నామరూప బుద్ధిలా ఉంటుంది ఈ విధంగా ఇంకా బాగా ముందుకు వెళ్ళి మా కుటుం మా బంధువర్గం వాడు మా కుటుంబం వాడు అని ఇలాగా మొత్తం నామరూప బుద్ధి అంట ఇలా చూస్తూ ఉన్నంతసేపు ఆ రకమైన రెస్పాన్స్ చూడడం అంటే చూడడం ఒకటే కాదుగా రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుంది ఈ విధంగా రెస్పాన్స్ ఉన్నంత తప్పేం లేదు వేఆర్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ రాంగ్ దర్ ఎనీథింగ్ మేబీస్ రాంగ్ దర్ సమ్ టైమ్స్ మేబీ నాట్ రాంగ్ బట్ ఈ విధమైన దృష్టికోణంతో మీరు జగత్తును చూస్తున్నంతసేపు ఆ సత్యము మరుగున పడి ఉంటుంది కిరణ్మయైన పాత్రైన సత్యశాపిహితం ముఖం ఆ సత్యము యొక్క ముఖము కప్పుబడి ఉంటుంది ఆవృతమై ఉంటుంది దీన్ని బ్రహ్మసర్గ వివేకము అంట అంటే ఈ సర్గాన్ని చూసి సర్గము అంటే సృష్టి నామరూపాలు మనం నామరూపాలను చూడగలుగుతున్నామే కానీ నామరూపములు మిథ్య అవి ఉరికే కనబడివే దిఖావట్ అంటారు ఉరికే కనబడివి తెప్పిస్తే వాస్తవం కావు అనే సత్యాన్ని గుర్తించి ఆ నామరూపముల వెనుక ఉండేటువంటి ఆ ఈశ్వరుణ్ణి దర్శించడం చేతకట్టలేదు అంచేతనే ఈశ్వరుడి దర్శనం కోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే సర్వత్రా కనపడే ఈశ్వరుణ్ణి చూడలేకపోతారో అప్పుడు ఈశ్వరుడుకో ఇప్పుడు సర్వత్రా ఉన్న ఆకాశాన్ని గ్రహించలేని వాడికి ఇదిగో ఘటాకాశము అని ఘటాకాశాన్ని చూపించాల్సి ఉంటుంది ఆ విధంగా ఈశ్వరుణ్ణి సర్వత్రా దర్శించటం చేతగాక దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకి పరిమితం చేస్తుంది ఆరంభ దిశలో అలాగ ఆరంభం ఉంటుంది కానీ అక్కడే అర్థమైపోకూడదు అది ప్రధానమైన విషయం కాబట్టి తప్పదార్థ శోధన అంటే సర్వము ఈశ్వరుడే సర్వం కల్విదం బ్రహ్మ ఇది ఉపనిషత్తుల యొక్క ప్రధానమైన సందేశం సర్వం కల్విదం బ్రహ్మ అనే మాటని మీరు పక్కన పెడితే ఇంకా అసలు ఉపనిషత్తులు లేవు సో సర్వం కల్విదం బ్రహ్మ అనే సత్యాన్ని ఎప్పటికప్పుడు మనం దర్శించే ప్రయత్నం చేయాలి ఆ రకమైనటువంటి ఉపాసన చేయాలి ఆ బ్రహ్మభావనలో ఉండాలి బ్రహ్మభావనలో ఉండాలి కానీ సంసార భావనలో ఉండకూడదు మహాత్ములలా బోధిస్తూ ఉంటారు కబీరు మొదలైన మహాత్ములు ఏమంటారంటే హే సాధో ఈ సంసారకి భావన చోటు కరికే బ్రహ్మకి భావనమే రహో అని ఇలాగ నేనేదో విన్నాను మొన్న పాట ఒకటే ఈ కబీర్దాస్ యొక్క ఒక కీర్తన సంసార భావనను విడిచి విడిచిపెట్టు బ్రహ్మభావనలో ఉండు బ్రహ్మభావనలో ఉండాలి ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రకట రూపమే అనే భావనలో ఉండాలి కానీ మరో రకమైనటువంటి సాంసారిక భావనలో ఉండకూడదు సంసారకి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉంటే చేసుకోవాలి తప్పేం కాదు కానీ భావన భావనలో సంసారం నిండి ఉండకూడదు భావనలోకి ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టాలి అదే భక్తి అంటే భక్తి అంటే ఉనికి ఓ వస్తాడు పత్తి ఏదో చేయడం అని చేత భక్తి అయిపోదు భావనలో ఈశ్వరుణ్ణి బాగా నింపాల్సి ఉంటుంది దానికోసం ఈ తత్పదార్థ శోధన సో ఈ విధంగా మనం చూసాము ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడే భూలోకము పరమేశ్వరుని యొక్క పాదములు అని ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని మనం దర్శించాం ఆ తర్వాత ఈ జీవుని యొక్క గతి ఏదైతే కలదో ఇదంతా ఈ గతి ఈ గమనాగమనములు ఈ వేరియస్ మజిలీలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఈశ్వరునిలో అంతర్భాగములై ఉన్నాయి గణేష్ మహారాజు పొట్ట పెద్దదిగా ఉందంటే అర్థమది సర్వము ఆ ఈశ్వరుని ఎందే ఉన్నది అని చెప్పడం కోసం ఈశ్వరుని ఎందుందంటే ఎక్కడుంది మోకాల్లో ఉందా లేకపోతే ముక్కులో ఉందా అంటే పొట్టలో ఉంది అంటే కొంచెం చూడ్డానికి వినడానికి బాగుంటుందని మెటఫారికల్ సో ఈశ్వరుని ఉదరంలోనే ఉంది అని చెప్పడం అంటే తనలోనే దాచుకున్నాడు అనే అభిప్రాయం సో మీ గుండెల్లో దాచుకోండి ఈ పిల్లవాడిని అని అప్పచెప్తారు అంటే అర్థం ఏంటి ఆ గుండెలో దాచుకోవడం అంటే పరిరక్షించమనే అభిప్రాయం సో ఈశ్వరుడు ఈ జగత్తునంతనే తన ఎందే ఇమూర్చుకున్నాడు సో పొట్టలో పెట్టుకున్నాడు అంచేతే ఆయన పొట్ట పెద్దదిగా ఉంది విశ్వరూప దర్శనం అని యశోదాదేవికి కొంచెం తగ్గించాల్సి ఉంటుంది జస్ట్ యూ యూ టు ప్లే విత్ ఇస్ అది ఎక్కువ రాకుండా విశ్వరూప దర్శనాన్ని చూపిస్తాడు తన నోట్లో ఏవో బ్రహ్మాండాన్ని చూపిస్తాడు దాని అభిప్రాయం ముందుగా సినిమాల్లో అక్కడ నోట్లో ఏదో కెమెరా ట్రిక్లో ఏదో చూపిస్తారు అలాగా చూపించినట్టుగా మనం భావన చేసినా దాని తాత్పర్యమేమంటే సర్వము ఆ ఈశ్వరుడు ఈశ్వరుని ఎందే ఇ ఉన్నది శ్రీకృష్ణుడు మట్టిని భుజిస్తాడు మట్టి మట్టిని తింటాడు మట్టిని తిన్నాడంటే అర్థం ఏంటి ఈ మట్టి కూడా నేనే సుమా అని చెప్పడం ఆశిస్తాడు వెన్నను దొంగిలిస్తాడు వెన్నను దొంగిలిస్తాడంటే వెన్నంటే అది స్నేహము స్నేహ సంస్కృతంలో స్నేహానికి స్నేహశబ్దానికి వెన్న అనర్థం ఉంది ప్రేమ అనర్థం ఉంది ప్రేమ రెండింటిని కలుపుతుంది అలాగే ఈ వెన్న కూడా అది పట్టుకుందంటే వదలదనమాట చిపక్తాహే అంటారే ఆ విధంగా సో వెన్నను దొంగిలించాడు ఆ గోపి గో గోపాలకుల గోపికుల దోచుకున్నాడు అనర్థం హృదయాలను దోచుకున్నాడు అంటే వాళ్ళ ప్రేమకు వశుడైపోయినాడు అని అభిప్రాయం అది దాని అభిప్రాయం సో ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా మనం ఆ పరమేశ్వరుణ్ణి ప్రతి కణంలోనూ పరమేశ్వరుణ్ణి దర్శించవలము అనే జీవుని యొక్క గతి పంచాల్సిన విద్యలో చూశాం ఇప్పుడు ఇది వేదం కదండి ఇప్పుడు ఓ బిజినెస్ మ్యాన్నని దేవుడు అంతటా ఉన్నాడు వర్ణించవని అన్నాడు అనుకోండి ఓ బిజినెస్ చేసుకునే ఆయన్ని ఆయన ఏమంటాడు ఈ ప్రపంచం సర్వాంగు ఈశ్వరుడే స్టాక్ మార్కెట్ ఈశ్వరుడే బ్రోకర్స్ ఈశ్వరుడే బేయర్స్ ఈశ్వరుడే హర్షత్ మహత కూడా ఈశ్వరుడే ఇలాగేదో చెప్తాడు ఆయన సంస్కారాన్ని బట్టి ఆయన చెప్తాడు ఎవరి సంస్కారాన్ని వాడు చెప్తాడు సో అదేవిధంగా సో వేదం దగ్గరికి వచ్చేప్పటికీ యజ్ఞము యజ్ఞానికి కర్మ కర్మకాండ ఉంటుంది కదా వేదము ఆ కర్మ కర్మకాండ యొక్క ప్రవాహంలో వస్తుంది ఉపనిషత్వం కర్మకాండ చెప్పి చెప్పి చెప్పి ఉపనిషత్తులోకి వచ్చేప్పటికీ ఆ ప్రవాహం ఇంకా ఎక్కడ కూడా కనపడుతుంది అదే ధోరణిలో కర్మకాండకి సంబంధించినటువంటి దేవతలు ద్రవ్యాలు వేదిక వేది అగ్నిహోత్రం దక్షిణలు దక్షిణలు కూడా ఈశ్వరుడే దక్షిణలు మరొకటి అనుకున్నారు అన్నింటితో పాటు అది కూడా ఈశ్వరుడే అని ఈ విధంగా తర్వాత కర్మ చేసినట్లయితే ఫలం లభిస్తుంది ఆ ఫలం కూడా ఈశ్వరుడే సర్వము ఈశ్వరుడు కర్మలో ఉండే కారకాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఈశ్వరుడే అని ఆ కర్మకాండకి ఈ సర్వం ఖల్విదం బ్రహ్మ అనే హింస అప్లై చేసి ఈ మంత్రము వస్తోంది తస్మాత్ రుచస్ సామ యజుగుంషి కర్మ చేయాలంటే మూడు రకాల మంత్రాలు అవసరం అవుతాయి రుక్ యజుస్ సామ ఋగ్యజుస్సామ భిర్యంతి రుగ్ రుక్ మంత్రాలు రుక్ అంటే శంకరులు చెప్తారు పోయిట్రీ వెర్సెస్ తర్వాత యజుస్ అంటే ప్రోజ్ మంత్రాలు తర్వాత సామ అంటే గానము చేయబడే మంత్రాలు ఈ మూడు రకాల మంత్రాలతోటి యజ్ఞం చేస్తూ ఉంటాను సో శంకరులు వర్ణిస్తారు నేను కూడా కొన్ని వివరాలు మీకు ముందు చెప్పుకుంటాను మళ్ళీ గుర్తు సో ఈ మంత్రాలన్నీ కూడా ఆ ఈశ్వరు పుట్టేవి కాబట్టి జగత్తంతా ఈశ్వరు నుంచి పుట్టి మంత్రాలు మాత్రం ఈశ్వరు నుంచి కాకుండా మరో చోట సెపరేట్గా నిలిచి ఉంటాయా అలాగేం కాదు తస్మాద్రిత సామ యజూంషి తర్వాత యజ్ఞం చేయటం కోసం యజమానుడు దీక్ష భూమి నాడు దీక్షకి వస్త్రం ఉంటుంది ఒక విశిష్టమైన వస్త్రాన్ని ధరిస్తాడు దీక్షకి ఏదో రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఆ వస్త్రాన్ని ధరిస్తాడు సో సన్యాస దీక్ష శరీర త్యాగంతో పూర్తవుతుంది అందుకోసం ఒక విశిష్టమైన వస్త్రాన్ని ఆ దీక్ష భావన ఉన్నంత ధరిస్తాడు సో ఈ విధంగా దీక్షకు ఒక వస్త్రం దీక్షా వస్త్రం అని పేరేదానికి వివాహం కూడా ఒక దీక్ష అంటే అతనే మధుపర్కంలోనే ఒక విశిష్టమైన వస్త్రాన్ని ఆ రెండు పొట్లు మూడు పొట్లు రెండు రోజులు ధరిస్తారు పూర్వకాలం వాళ్ళు అలా ధరించి మధ్యన ఫ్యాషన్స్ వచ్చేసి ప్యాంట్లు షర్ట్లు తర్వాత బనానా రిపబ్లిక్ షూట్ ధరిస్తాడే కానీ ఈ మధుపర్కాలు ఎక్కడ సో కొంత న్యూ ఇయర్ థింగ్స్ దే దే ఆర్ ఆల్ బట్ అదర్వైజ్ దీక్షా వస్త్రములు దీక్షకి సంబంధించి ఇంకా కొన్ని ఉంటాయి దీక్షావిధులని ఇంకా ఎవో ఉంటాయి దీక్షలో భాగంగా అవన్నీ కూడా సర్వము అక్రియతో సహా ఈశ్వరుడే యజ్ఞాశ్చ సర్వే క్రతవహ ఈ వేద విహితములైన కర్మల్లో రెండు రకాలు యజ్ఞములు క్రతువులు ఆ తేడాలు ఏమిటో చెప్తారు సో అన్ని రకముల కర్మలు కూడా ఆ ఈశ్వరుడే దక్షిణల మాట ఏమిటి దక్షిణాశ్చ దక్షిణలు కూడా ఈశ్వరుడే తర్వాత కాలము ఈశ్వరుడే కాలము చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈశ్వరుని యొక్క పవర్ అది కాలాన్ని ఆ విధంగా భావన చేస్తారు కాలము పరమేశ్వరుని యొక్క శక్తి వినాశకరమైన శక్తి శక్తి అనేక రకాలుగా ఉంటుంది స్థితి సంహార సో కాలము సంహార శక్తి ప్రతి దాన్ని కూడా తన గర్భంలో విలీనం చేసేసుకుంటూ ఉంటుంది కాలము ఆ కాలము కూడా ఈశ్వరుడే కాలానికి యూనిట్ సంవత్సరము వేదిక యూనిట్ సంవత్సర వన్ యూనిట్ ఈ సంవత్సర మీరు వన్ సెకండ్ అని మీరు అనొచ్చు వన్ మినిట్ అని అనొచ్చు బట్ వేదంలో మటుకు సంవత్సర మనకి కూడా సంవత్సరమే యూనిట్గా పెట్టుకుని జీవిస్తూ ఉంటాం కదండి న్యూ ఇయర్ అని ఏడాది ప్రోగ్రాంలని వన్ ఇయర్ యూనిట్ అలాగే ఉంటుంది వన్ ఇయర్ సంవత్సర యజమానశ్చ ఇవన్నీ ఈశ్వరుడు అయితే యజమానుడు ఉన్నాడు యజ్ఞం చేసి ఆయన మూల కూర్చొని ఉంటాడు ఆయన మాట ఏమిటండి ఆయన ఈశ్వరుడే లోకాహ ఇంకా యజ్ఞం చేస్తే ఈ లోకంలో ఉండి యజ్ఞం చేస్తాడు పుణ్య లోకాలు ఏడు సెవెన్ అప్ భూభువ శువహ ఎట్సెట్రా ఈ లోకములన్నీ కూడా ఈశ్వరుడే ఈ లోకాల్లో ఈ హెవెన్ లోకాల్లో రెండు రకాలు ఉన్నాయి లోవర్ హెవెన్ హయ్యర్ హెవెన్ కొంచెం తక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు లోవర్ ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు హయ్యర్ విమానంలో బిజినెస్ క్లాసు ఎకానమీ క్లాసు ఉన్నట్టుగా హెవెన్లో కూడా రెండు ఉంటాయి తక్కువ టికెట్ కొనుక్కుంటే ఎకానమీ క్లాస్ ఉంటారు దాని పేరే ఎకానమీ క్లాసు సో బిజినెస్ క్లాస్ అంటే బాగా డబ్బు వాళ్ళు కొనుక్కుంటారు ఏదో పెట్టారు మరి బిజినెస్ అని దాన్ని దానికి హయ్యర్ క్లాస్ అది సో ఈ రెండు క్లాసులు ఉన్నట్టుగానే హెవెన్లో కూడా రెండు క్లాసులు ఉంటాయి ఒక క్లాసుకి చంద్రుడు ప్రతినిధి ఇంకో హయ్యర్ క్లాసుకి సూర్యుడు ప్రతినిధి బస్ ఎత్ర సోమ పవతే ఎత్ర సూర్య ఎక్కడ సూ చంద్రుడు ప్రకాశిస్తున్నాడో చంద్రలోకం అంటే లోవర్ హెవెన్ ఎత్ర సూర్య సూర్యలోకం ఈవెన్ హయ్యర్ హెవెన్ ఆల్దీస్ హెవెన్స్ ఆల్సో ఆర్ దట్ సేమ్ అక్షర పరబ్రహ్మ అది మంత్రం అందాము కంచసాధనాన్ని ఫలాన్ని చస్మాదేవాహ కథం అంతవరకు అవతారిక కించ అంటే మరియు ఇంతకుముందు చెప్పాం సర్వం కల్విదం బ్రహ్మ నిరూపణం దాంట్లోనే కొనసాగుతోంది కించా అంటే ఇన్ ద సేమ్ టాపిక్ ఇంకా ఏమంటే కర్మ సాధనాన్ని కర్మకు ఉపయోగించే సాధనాలు కర్మ అంటే వైదిక కర్మ దాంట్లో ఉండే సాధనాలు కారకములు అంటూ ఇంప్లిమెంట్స్ అవన్నీ ఫలానిక కర్మ చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలాలు కర్మలో యజమానుడు కూడా సాధనమే ఎందుకంటే యజమానుడు లేకపోతే కర్మ లేదు సంవత్సరం సాధనం సంవత్సరం లేకపోతే కాలం లేకపోతే కర్మే ఉంది దక్షిణలు సాధనం సో మంత్రాలు సాధనం ఇవన్నీ సాధనాలు కర్మ సాధనాన్ని ఫలాలేమిటి లోకాహ ఎత్ర సోమపోవతే ఎత్ర సూర్య అవి ఫలాలు సో కర్మ సాధనములు ఫలములు కూడా అక్షర పరబ్రహ్మ నుండే ఆవిర్భవించాయి కాబట్టి ఆ అక్షర పరబ్రహ్మ కంటే భిన్నంగా లేవు అనే విషయాన్ని చెతోంది కథం ఎలాగా అంటే ఇప్పుడు మంత్రం వస్తుంది తస్మాత్ పురుషాత్ రుచ ఆ పురుషుడి నుంచి తస్మాత్ తస్మాత్ అంటే ఆ పురుషు పురుషాత్ పురుషుడు అంటే పరబ్రహ్మండి ఆ పురుషుడు పురుష అంటే అఖండ చైతన్యము అర్థం మనం పురుషం కదా సో పూర్ణ పరబ్రహ్మ నుండి రుచ రుక్కులు పుట్టినవి ृक् अने की बहुवचन रुच ऋक् रुचौ रुच ऋक् अर्थमताक्षरपदावस गायत्रियादिछंदो विशिष्टा मंत्रा अभी ऋचा की डेफिनेशन रुच अं मंत्र अभी मंत्राल मंत्राल के अगर इट मंत्र గాయత్రి ఆది ఛందో విశిష్ట ఛందస్సుతో కూడు ఉంటాయి ఛందస్సు అంటే మేటర్ మేటర్ అంటే రకరకాల మీటర్ తెలుగులో శారదూలు విక్రీడితం ఆటగలది తేటగీతి కందం ఇలాంటి పేర్లు విన్నారు కదా మీరు అలాగే సంస్కృతంలో వేదంలో గాయత్రి అనుష్ప్ పంక్తి త్రిష్టు సో ఈ విధంగా బృహతి ఈ విధంగా అనేకములైన ఛందస్సులు ఉంటాయి సో గాయత్రి ఛందస్సు ఇప్పుడు మీరు దొరుకుతున్న మంత్రాల్లో తృణోదేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి ధీనామ విత్రియవతు అది గాయత్రి ఛందస్సు సరస్వతి మంత్రం ఆ ఛందస్సు గాయత్రి ఛందస్సు త్రిపద గాయత్రి మూడు పదాలు ఉంటాయి మూడు పదములు అంటే పాదములు అర్థం సో తృణోదేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి ధీనామ విత్రియవతు మూడు మూడు ఇందులో అక్షరాలు ఒక్కొక్కదానికి ఎనిమిది ఈ రకంగా గాయత్రి ఛందస్సు ఉంటుంది సో గాయత్రిలాగా అనుష్ప్ అనుష్టు నాలుగు ఎనిమిదిలో ఉంటాయి సో ఈ విధంగా అనేక ఛందస్సులు ఉన్నాయి గోల్డ్ అంత ప్రమా చంద ప్రతిమా చందో శ్రీ విశ్చంద అని ఇంత పొడుగు లిస్టు ఉంది ఈ చందస్సులు యజుర్వేద సంహితలో సో ఈ ఛందస్సులన్నీ మీటర్ ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క రకమైన మంత్రాన్ని మన ముందు నిరూపిస్తూ ఇటువంటి ఛందస్సులతో కూడిన మంత్రములు ఛందస్సు లక్షణం ఏమిటంటే నియత అక్షర పాద అవసానా మంత్రమునకు ఖచ్చితమైన నియత అంటే నియమించబడిన ఫిక్స్డ్ అక్షరాలు ఉంటాయి ఎనిమిది ఆరు పన్నెండు ఇలాగా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అక్షరాలు ఉంటాయి పాదాలు కూడా అలాగే ఉంటాయి మూడు నాలుగు అలాగ పాదములు సో పాదముంటే సెగ్మెంట్స్ పాదశబ్దానికి క్వార్టర్ అనర్థం ఒకప్పుడు పాదశబ్దాన్ని మూడు సెగ్మెంట్స్ ఉన్నప్పుడు కూడా వాడతారు సో త్రిపద గాయత్రి అంటే త్రిపద అంటే త్రిపాద అది సో అనేవే సెగ్మెంట్స్ సెక్షన్స్ సో అది పాదములు అవసాన ఆ అక్షరములు ఆ పాదం అయ్యేప్పటికీ ఆ మంత్రం పూర్తి అయిపోతుంది ఖచ్చితమైన అవసానము ఎండ్ సో ఈ విధంగా ఉండేటువంటి మంత్రాలకి రుక్కులు అని పేరు ఈ రుక్కులన్నీ ఋగ్వేదం దాని నుంచే వచ్చింది ఈ ఋగ్వేదంలో ఉండే రుక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమేశ్వరుల నుంచే ఆవిర్భవించాయి అంటే ఆయన మూల కూర్చొని వాళ్ళైతే ఎక్కడో ఎత్తుగా కూర్చొని ఇలా అలాగే మనం భావన చేయొచ్చు కానీ ఆ శబ్దము ఈశ్వరుని యొక్క స్వరూపమే శబ్దరూపంగా ఈశ్వరుడు ప్రకటమయ్యాడు ఇంచేతనే మీరు గమనించారో మన కల్చర్లో అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ వేద మంత్రాలని ప్రేమతో పఠిస్తారు వింటారు కూడా ఎందుకంటే వాళ్ళకి తెలియ జనులకు తెలియకుండానే కల్చరల్ థింగ్ ఇట్ ఈస్ కల్చర్లో కొన్నింటికి ఎక్స్ప్లెనేషన్ తెలియచ్చు బట్ పీపుల్ ఆటోమేటికల్లీ ఫాలో ఇట్ స్పాంటేనియస్లీ అది ఎలాగంటే వేదమంత్రం వినపడగానే ఎంతో ప్రేమతో పఠిస్తూ ఉంటారు అర్థం ఎంతవరకు తెలిసిందన్నది అది వేరే సంగతి ఊరికే అలాగే పఠిస్తూ మీ విని వాళ్ళకి తెలియడం దాకా ఎందుకు చెప్పి చెప్పే వాళ్ళకే తెలియదు చాలా సందర్భాల్లో విని వాళ్ళ దాకా వేరే సంగతి సో అలా పఠిస్తారంతే ఎందుకంటే ఆ శబ్దము అది ఈశ్వరుని యొక్క స్వరూపమే అని విచ్ ఇస్ ట్రూ సో ఈ మంత్రాలన్నీ కూడా ఈశ్వరు నుంచే వచ్చాయి తర్వాత సామా పాంచభక్తికం సాప్తభక్తికంచ శోభాది గీత విశిష్టం అది సామ అంటే మంత్రం అది కూడా ఎటువంటి మంత్రము గీత విశిష్టం గానముతో కూడిన మంత్రం దాన్ని పాడాల్సి ఉంటుంది ఇప్పుడు కొంత వ్యవస్థ ఉంటుంది ఒక కల్చర్లో వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను పాటించడం అవసరం సో మీరు కొత్తగా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు మీరు కంప్యూటర్లో ప్రవేశించారనుకోండి ఒక స్ట్రక్చర్ ఉంటుంది మీరు ఆ స్ట్రక్చర్ ప్రకారం పోవాలి అంతేగాని నాకు ఆ స్ట్రక్చర్ పనికిరాదు నేను కొత్త స్ట్రక్చర్ పెడతానంటే అప్పుడు దెన్ యూ హ్యావ్ టు పబ్లిష్ న్యూ సిస్టమ్ అండ్ గుడ్ పీపుల్ షుడ్ యాక్సెప్ట్ ఇట్ దట్ షుడ్ కమింగ్ టు పాపులర్ పాపులర్ ఒపీనియన్లో అది యాక్సెప్ట్ అవ్వాలి అప్పుడు యూ కెన్ లూ దాట్ అదర్వైజ్ యూ ఫాలో అట్ ఎగ్జిస్ట్ సో ఆ ఇక్కడ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు మంత్రం ఉందనుకోండి జపించి మంత్రాలు కొన్ని ఉంటాయి వాటిని జపించాలి చాంటింగ్ అంట వాటిని జపించాలి అలాగే ఇంకో కొన్ని స్తోత్రాలు విష్ణుసాసనామ స్తోత్రము మొదలైనవి వాటిని రిసైట్ చేయాలి పారాయణం అంటారు దాన్ని జపించారు విష్ణుసాసనామాన్ని ఏం చెప్పిస్తారు అక్కడ జపం అనే విష్ణుసాసనామంలో ఎప్పుడైనా జపం మాటలు వచ్చి రావచ్చు అంత మాత్రం దాన్ని జపం చేస్తారని మీరు అనుకో దాన్ని పారాయణం చేస్తారు ఇంత పొడుగు ఉంటుంది అది పేజీలు ఉంటుంది సుందరకాండని జపిస్తారా పారాయణం చేస్తారు సో దాంట్లో ఉన్న ఏకదేశాన్ని అంటే చిన్న మంత్రం ఉంటే దాన్ని జపం చేస్తాను సో జపం చేసేప్పుడు మెల్లగా ఎవరికి వినపడకుండగా నాకే వినపడుతుంది నేను దాన్ని ఉచ్చరిస్తాను నేను వింటాను మళ్ళీ ఉచ్చరిస్తాను మళ్ళీ వింటూ ఉంటాను ఆ ఐ అబాయిడి ఇన్ ఇట్ దాంట్లో నేను నిమగ్నమై ఉంటాను ఉచ్చరించేది నేనే వినేది నేనే దీని పేరు జపం పారాయణం పారాయణం కొంచెం పైకి పారాయణం చేసుకోవాలి పుట్లో వాళ్ళు వెనడం కోసం చేయం ఇంట్లో వాళ్ళు వినడం కోసం చేయం మనలో మనమే చేసుకుంటాం అయినా కూడా కొంచెం బిగ్గరగా కొంచెం దిగ్గరగా పెద్ద బిగ్గరగా అక్కర్లా కొంచెం దిగ్గరగా పారాయణ విశ్వం విష్ణుర్వ షత్కారో భూత భవ్య భవత్ ప్రభు అని అలాగా పారాయణ చేయాలి అది లోపల చెప్పుకునేది కాదు పారాయణ చేసి కొంచెం పైకే పారాయణ చేయాలి శ్రీసూక్తం పారాయణ కూడా అలాగే పైకే సో దాని పద్ధతి అది సో గానము చేసే వేరే ఉంటుంది బ్రోచేవారు ఎవరురా నీ పారాయణ కింద బ్రోచేవారు ఎవరురా రామా అలాగ పారాయణ చేసి ఇది కాదు దాన్ని గానం చేయాలి మాకు చేత కాదండి పోనండి చేత కాకపోతే ఊరుకోవాలి ఏం పర్వాలేదు అందరూ గానం చేసే ఎక్కర్లేదు ఎవరు చేసి వాళ్ళు చేస్తారు సో మనం వినచ్చు హాయిగా మనమే పాడేయగలిగే రూల్ ఏం లేదు కెన్ రిజెన్ టు విట్ అండ్ ఎంజాయ్ సో గానం చేసి వాటిని గానమే చేయాలి ఇది వ్యవస్థ ఇది వేదం కాబట్టి ఇక్కడ సామా అంటే గీతి విశిష్టం గానము చేసేటువంటి సందర్భం అది సో దీంట్లో ఈ సామలో కొన్ని అవయవము గానం చేసి రాగం తానం పల్లవి ఇలాంటివి ఉంటాయి కదండి ఆ పదాలకు అర్థం ఏవో నాకు తెలియదు పల్లవి అదు పల్లవి ఇలా పదాలు ఉంటాం ఆ గానం చేసి వాళ్ళకి తెలుస్తాయి సో అలాగే ఇక్కడ కూడా సామలో ఐదు అవయవములు ఉండే సామ అవయవం అంటే పా పార్ట్స్ ఐదు పీసెస్ఆర్ ఐదు పార్ట్స్ ఉన్నటువంటి సామ భక్తి అంటే అవయవము అని అర్థం పీస్ దానికి భక్తి అని పేరు మన మన భక్తి కాదు ఇది పాంచభక్తికం సామ ఐదు అవయవములు ఉండే సామ ఈ ఐదు అవయవాలు ఏమిటంటే చాంద్రోగ్యోపనిషత్తులో విస్తారంగా వస్తుంది ప్రస్తుతానికి మీరు అంత మాత్రమే చూడండి ఐదు అవయవాలు ఉండే సామ సామలు కొన్ని ఉన్నాయి ఏడు అవయవాలు ఉండే సాములు కొన్ని ఉన్నాయి సాప్తభక్తికం ఇంతేకాకుండా ఈ సామాగానంలో స్తోభ అని ఒకటి ఉంటుంది స్తోభాది స్తోభ మొదలైనవి ఇంకా ఏవో కొన్ని ఉంటాయి ఈ స్తోభ అంటే అర్థం అక్కడ శంకర్లు మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను నేను స్తోభ అంటే అర్థం ఏంటంటే అర్థహీన అక్షర విశేషములు అర్థములేని అక్షరాలకి స్తోభ అని పేరు వాటికి అర్థమేముండదు అని ఇలా దీర్ఘాలు తీస్తూ పాట పాడతారు దానికి అర్థమేముండదు అర్థం లేకపోవడం దాని దాని శోభ తర్వాత ఈ సామగనంలో కొన్ని కొన్ని పదాలని వాడతారు వాటికి అర్థమేముండదు ఈ సంగీతం పడేవాళ్ళు కూడా తరన్నా అంటారు తాకి రాకీ నాకీ అర్థం ఏమిటి అవి కొంతమంది అంత తర్వాత అంటే ఇన్ని ఇంట్లో ఎవరిలో బోరణి వాళ్ళది దీంట్లో వాళ్ళు వెరైటీస్ చాలా ఉంటాయి సో వీటికి అర్థహీన అక్షర విశేషములు ఇవి సమధానంలో వస్తాయి వాటిని ప్రింట్ కూడా చేస్తారు గీతలు పెడతారు ఏవో ఏవో వాళ్ళ సింబల్స్ ఏమో వాడుకొని చూపిస్తారు అవి కూడా దేరాలు సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది మంత్ర వాటికి అర్థం చెప్పేప్పుడు వాటిని పక్కన పెట్టి అర్థం చెప్తారు ఈ విధంగా ఉన్నటువంటి మంత్రాలు సామ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశ్వరు నుంచే పుట్టింది కాబట్టి మొత్తం గాంధర్వ వేదము అంటే సంగీతానికి సంబంధించిన వేదమంతా కూడా ఈశ్వరు నుంచే పుట్టింది గంధర్వులు అంటే ఈ పాటగాళ్లు ఉన్నారు చూడండి వెళ్ళే గంధర్వులు అంటే గంధర్వలోకం అంటే మన టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఇవన్నీ గంధర్వలోకాలు అక్కడ అప్సరసులు కూడా ఉంటారు గంధర్వులు అప్సరలు కార్యం చేసేవాళ్ళు నాట్యం చేసేవాళ్ళు అన్ని అన్ని రకాల వాళ్ళు ఉంటారు గంధర్వలోకం ఉంటుంది అదే సో ఈ రకమైనటువంటి ఈ మంత్రాలన్నీ కూడా ఈశ్వరు నుంచే వచ్చాయి తస్మాత్మ ఇంకా యజూంషి అన్నారు యజూషి అనియతాక్షర పాద వాక్య రూపాన్ని ఏవం త్రివిధ మంత్రా ఇంకా యజూంషి అంటే ప్రోజు మంత్రాలు వాక్య రూపాన్ని వాక్యాలుగా ఉంటాయి ప్రోజు మంత్రాలు వాక్యాలు కొన్ని పొడుగుంటాయి కొన్ని పొట్టు ఉంటాయి దానికేమీ ఒక వ్యవస్థ ఏమీ అక్కర్లేదు సో ఆ మిత్రస్యృషణీ ధృతశ్రవో దేవస్ సం సత్యత్రశ్రవస్తమం చూడండి మొదటి వాక్యం అంత పొడుగుందో రెండో వాక్యం ఉన్న పొట్టుదే మిత్రోజనాను యాతయతి ప్రజానం మిత్రోదాధార పృథివీ మిత్రోదాధార పృథివీ ముత్యాం ఎంత పొడుగుంది సో ఈ విధంగా అలాగే నమస్తే రుద్రమణ్యతోత ఇషవే నమ చిన్న చిన్న వాక్యం అదే కొంచెం ముందుకు వెళ్తేనేమో హిరణ్య బాహవే సేనాన్ని సాగిపోతూ ఉంటున్న వాక్యం సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ వాక్యంలో ఇన్ని పదాలు ఇన్ని అక్షరాలు ఉంటాయి ఒక నియమమే ఉండదు అనియత అక్షర పాద అవసానాన్ని అక్షరాలు పాదాలు ఫలాలతోటి ఎండవ్వాలి అనే ఒక వ్యవస అవసానము ఈ వ్యవస్థ ఏదీ ఉండదు ఇవేమీ నియమితంగా ఫిక్స్డ్గా ఉండవు మారిపోతూ ఉంటాయి రకరకాలుగా మారిపోతూ ఉంటాయి అటువంటి ప్రోజ్ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి యజూంషి ఏవం త్రివిధ మంత్రా ఈ విధంగా ఒక యజు సామా ఈ మూడు మంత్రాలు కూడా ఆ యొక్క స్వరూపమే సర్వత్రా అలాగే వర్ణిస్తారు తైత్రీయంలో కూడా పశ్య యజురే వశిరదక్షిణ పక్ష సామోత్తర పక్ష అథర్వాంగిరసపుచ్ఛం ప్రతిష్ట ఆ పరమేశ్వరుణ్ణి పక్షిగా వర్ణించారు ఋగ్వేద తైత్రీయంలో పక్షి సో ఎందుకంటే తైత్రీయమంతా పక్షి దృష్టాంతం సో ఆ పక్షికి ఈశ్వరుడే పక్షి రుత్మాన్ అంటే అర్థం అదే గరుత్ సుపర్ణోసి గరుత్మా అనే మంత్రాలు ఉన్నాయి అక్కడ ఈశ్వరుణ్ణి పక్షి రూపంగా వర్ణిస్తారు ఈశ్వరుడే పక్షి అండి మళ్ళీ ఈశ్వరుడు యొక్క వెహికల్ పక్షి అది మళ్ళీ కొంత తేడా చేసి మనం ఉపాసన కోసం పెట్టుకున్నది ఈశ్వరుడే పక్షి అంటే ఈశ్వరుడు గరుత్మంతుడి వస్తాడని చెప్పినప్పుడు కూడా మళ్ళీ వెంటనే జోడింపు ఒకటి ఉంటుంది ఈశ్వరుడికి గరుత్మంతుడికి తేడా లేదు తేడా చెప్పినప్పుడల్లా పక్కనే తేడా లేదనేసి కూడా చెప్తూ ఉండాలి శివుడు శక్తి అన్నప్పుడల్లా శివశక్తులకి తేడా లేదంటూ ఉండాలి తేడాన్ని ఫిక్స్ చేసి కూర్చోకూడదు ఎందుకంటే అది అసత్యమైపోతుంది ఎనివే సో ఈశ్వరుణ్ణి పక్షిరూపంగా వర్ణించినప్పుడు ఆయన తలకాయ శిరస్సు ఏమిటి యజురే వశిర యజుర్మంత్రాలు ఏవైతే ఉన్నాయో అదే శిరస్సు కుడివైపు రెక్క రక్షిణ పక్ష ఎడమ వైపు సా అది అది ఎడమ సామోత్తర పక్ష కుడి వైపు రెక్క ఎడమ వైపు రెక్క తోక అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్ట అథర్వాంగిరస మంత్రాలు అథర్వణ వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి వాటికి తోక అవి పుచ్చం సో ఈ విధంగా ఈశ్వరుణ్ణి పక్షి రూపంగా వర్ణిస్తూ ఈ మంత్రాలను అన్నింటినీ కూడా ఆ పక్షి యొక్క అవయవాలుగా మెటఫరైజ్ చేశారు అలా మెటఫర్ అది కాబట్టి ఆ ఈశ్వరుడు మంత్రముల రూపంగా ఉన్నాడు చెమానియజుగుంషి అలాగే మన పురుష సూక్తంలో వస్తుండే తస్మా రుచస్తస్మా యజుస్తస్మాద జాయత తస్మా అదశ్వా అాయంత ఇంకా అశ్వాల్లో పడ్డాం యజుస్తస్మాద జాయత దానికి ముందు ముందు వాక్యాల్లో ఏముందంటే రుక్కులు సాములు కూడా ఆ పరమేశ్వరు నుంచే వచ్చినవి జజ్ఞిరే అని వస్తుంది వాక్యం నాకు గుర్తు రావట్లేదు కాబట్టి పురుష సూక్తంలో కూడా ఆ విధంగానే చెప్తారు కనుక ఈ ఈ మంత్రములన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే పరమేశ్వరుడే వేదముల రూపంగా ప్రకటమైనాడు టీచర్ ఈజ్ ది టీచింగ్ కనీస టీచర్ ఈజ్ ది టీచింగ్ టీచర్ అంటే మధ్యా విశిష్టమైనటువంటి ఒక వ్యక్తి కాదండి ద కర్సన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఏదో కర్సన్ అని లేకుండా టీచింగ్ ఉండదు కాబట్టి కర్సన్ బై బై బై డిఫాల్ట్ పర్సన్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్ అదర్వైజ్ టీచర్ ఈజ్ ది టీచింగ్ థింకర్ ఈజ్ ది థింకింగ్ థింకర్కి థింకింగ్కి డిఫరెన్స్ ఏం లేదు మీరు ఆలోచించి చూడండి థింకర్కి థాట్కి డిఫరెన్స్ ఏమైనా ఉందండి థింకర్ ఈజ్ ది థాట్ థాట్ ఈజ్ ది థింకర్ అలాగే జ్ఞాతకి జ్ఞానానికి తేడా ఏం లేదండి ఇక తేడా ఉన్నట్టు అనిపిస్తుంది పదప్రయోగాన్ని బట్టి తేడా ఉన్నట్టు అనిపిస్తుంది వాస్తవంగా తేడా ఏం లేదు అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా ఎనీవే ఐశ్వరుడే ఈ మంత్రముల రూపంలో ఉన్నాడు ఇంకేతనే మంత్రాలు వింటే ప్రేమతోటి శ్రద్ధతోటి మంత్రాలు వింటే విని ఆస్వాదిస్తే వాటి ఎందు ఈశ్వరుణ్ణి భావన చేయగలిగితే దాని భక్తి అంటే ఇంకా అంతకంటే మీరేం చేయగలరు అర్థం తెలిస్తే అధికస్ అధికం ఫలం అర్థం తెలిస్తే ఫలం అధికంగా ఉంటుంది మినిమం బాటం లెవెల్ ఫలానికి ఇంతమాత్రం మంత్ర శ్రవణం కూడా ఫలదాయకమే ఈ భావన కలిగిన పక్షంలో సో అంత భావనాత్మకంగా అంత భావన మ్యాటర్స్ భక్తి కేవలం భావనయే భక్తి అంటే క్రియ కాదండి క్రియ కూడా భావనని పరిపుష్టం చేస్తుంది భావన నుండి పుట్టి భావనను పరిపుష్టం చేస్తుంది క్రియ భావనకి ప్రధా ప్రాధాన్యం భక్తిలో సో ఈ మంత్రములన్నీ ఈశ్వర రూపంగా మనం భావన చేయాల్సి వస్తుంది ఇంకైతే దేవాలయానికే వెళితేనే పుణ్యం అని అనుకోకర్లేదు ఈ క్లాసుకి వచ్చి కూర్చుని చక్కగా ఏవో నాలుగు మంత్రాలు పలికి నాలుగు మంత్రాలు అర్థం తెలుసుకునే మంత్రాలేగా అన్ని మంత్రాలే ఇంక మంత్రం కానిదేది అర్థం తెలుసుకుంటే అక్కడికి మీరు దేవాలయాలు తీర్థయాత్రలు నదీస్నానాలు యజ్ఞాలు యాగాలు పూజలు అన్నీ చేసేస్తున్నట్టే లెక్క మీరు యూఆర్ డూయింగ్ ఆల్ దాట్ and అండ్ ఈవెన్ మోర్ దెన్ దాట్ సో దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ శ్రవణం ఎనివే సో ఈ మంత్రములని ఈశ్వరుని స్వరూపమే ఓకే దీక్ష మౌంజ్యాదిలక్షణా కర్తృనియమ విశేషా అక్కడ దీక్షా బహువచ్చిన వాడు ఎందుకంటే సంధిలో అది బహువచనమా ఎకవచనమా అనే సందేహం ఉండొచ్చు దీక్షా దీక్షే దీక్షా సో బహువచనంగా స్వీకరించారు శంకరులు స్వీకరించి వ్యాఖ్యానం చేస్తున్నారు దీక్షలు దీక్షలు అంటే ఒకటే దీక్ష అయినా దాంట్లో అనేక నియమాలు ఉంటాయి దీక్షా నియమాలు అనే ఉంటాయి ఒకటే దీక్ష దాంట్లోనే అనేక నియమాలు సో ఉదాహరణకు మౌంజీ మౌంజీ అంటే దర్భత్రాడు పురోహితుడు కొంచెం వైదిక సంస్కారం కలిగిన పురోహితుడైతే మోడర్న్ పురోహితుడైతే బెల్ట్లో అవి కొట్టుకొస్తారు కొంచెం పాతకాలం పురోహితుడైతే మౌన్జీత మౌ మౌన్జీ తెచ్చుకొస్తాడు మౌంజీ అంటే గర్భత్రాడు గర్భంతో పేనిన త్రాడు అది ఆయన దగ్గర ఉంటుంది అది తీసుకొస్తాడు అది పెళ్లికూతురికి కడతారు దాన్ని యొక్ బంధనము ఒక ప్రక్రియలో ఆ మౌన్జీతాల్ని పెళ్లికూతురికి కడతారు వీడు ఈ భర్త ఈ పిల్లి కొడుకు దాన్ని ధరింపజేస్తాడు దీక్ష అయిపోయే ముందు అంటే ఇంకా వివాహం అయిపోయిన నాగబల్లి ఏదో అంట నాకలి అది నాకబలి నాకబలి నాకబలిని నాగబల్లి అంట ఏదో అంతా పిచ్చి పిచ్చిల్లో పిచ్చి అన్నీ నడిచిపోతాయి గురించే పదిసార్లు అంటూ ఉంటాయి ఇది చూస్తే చాలా దుఃఖమే కలుగుతుంది ప్రమోదోథ ప్రజాపతి అని ఉంది లిస్ట్ ఆఫ్ ఇయర్స్ అరవై సంవత్సరాలు కదా ప్రమోద అథ ప్రజాపతి ప్రమోద సంవత్సరం పేరు ప్రమోద అంటే ఆనందమనర్థం అథ ఆ తరువాత ప్రజాపతి ఇది ఎవరిలో తప్పుగా చదవడం ప్రారంభించారు దాన్ని ప్రమోదూత ప్రజోత్పత్తి చేసి పెట్టారు ప్రమోదూత పదం ఎక్కడి నుంచి వచ్చింది దూత ప్రమో ఏమిటి ప్రమోదూత నామ సంవత్సరం అని పంచాంగాలు కూడా వేసేశారు ప్రజోత్పత్తి అని ప్రజ ప్రజాపతి ప్రమోదూతకి అర్థం ఏమి లేదు అర్థం లేని పదం అది పదం కానీ ప్రజోత్పత్తి అలా కదా ప్రజా ఉత్పత్తి సంతానము పుట్టుట సో ప్రజో అది ప్రజోత్పత్తి కాదు ప్రజాపతి ప్రజోత్పత్తి అని రాంగ్గా దాన్ని అర్థం చేసుకుని ఆ పేరు మీద పంచాంగం రాసేసి ఈ సంవత్సరం జననములు అధికముగా ఉండవు అనే ప్రొడిక్షన్ కూడా నా బేసిస్ మీద అజ్ఞానం యొక్క విలాస అలా ఉంటుంది సంస్కృతం అక్షరం రాదు అంతే వస్తే ఒట్టు సంస్కృతం వస్తే ఇక ఇటువంటి దోషాలు ఉండవు అంచేతనే మీకు సంస్కృతం మీకు రకమైన పర్వాలేదు మీరు ఇప్పుడు చింత చేయదు దాని గురించి ఇప్పుడు కొత్తగా మీరు సంస్కృతం నేర్చుకునే మీరు చేయాల్సింది ఇంత మాత్రమే మీరు సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోండి అంటే అంటే నా దగ్గర చదువుకోమని అర్థం కాదు సంస్కృతమే వాళ్ళకి వస్తే వాళ్ళ దగ్గరే సంస్కృతం వచ్చిన వాళ్ళు ఉన్నారు లోకంలో మన ఎనిమిదవ తారీఖున పుస్తకావిష్కరణ ఉత్సవానికి వస్తే మీకు కనపడతారంట సభ వేదిక మీద కనపడతారు వేదిక మీద రాజకీయ నాయకులను గుర్తుపెడితే ఏమైనా సంస్కృతం వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టాలి కదా సో ఎనీవే సంస్కృతం వచ్చిన వాళ్ళు లోకంలో ఉన్నారు వాళ్ళని ఎవరినైనా ఆశ్రయించి మీరు ఏ గ్రంథం చదువుకున్నా అది నిర్దిష్టంగా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ఎంత తక్కువ చదివినా ఎక్కువ చదివినా వేదాంతాన్ని సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదవాలి సంస్కృతం వచ్చిన వాళ్ళే పాఠం చెప్పారనుకోండి ఈ సమస్యలే ఉండవు కానీ మీరు లోకంలో లేదు ఒక ప్రొఫెషనలిజం ఒకటి డెవలప్ అయింది సంస్కృతం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కూడా వేదాంతాన్ని చెప్తూ ఉంటారు ఒక ఆయన ఋగ్వేదం మీద ఆ సభలో నేను ఉన్నాను నలుగురు ఐదుగురు ఋగ్వేద పండితులు కూడా ఉన్నారు గొడవ సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైన ఋగ్వ్వేద పండితులు కూడా కూర్చొని ఉన్నారు ఇంకా వేద పండితులు ఉన్నారు మామూలు సామాన్య జనులు ఉంటారు సామాన్య జనులు వీళ్ళు యాభై మందో వంద వీళ్ళు ఉన్నారు ఆయన ఋగ్వేదం ఉపన్యాసం ఈ ఋగ్వేద పండితులందరూ అలా చూస్తున్నారు ఏం చేస్తే వాళ్ళకి ఋగ్వ్వేదం యువకుల ఉంటారు తల్లహిందుగా ఎవరు చెప్తారు మొత్తం అర్థం వండుకోవచ్చు మహావిద్వాంసులు వాళ్ళు పాపం ఆడియన్స్ లో కూర్చుని ఉన్నారు ఈయనేమో మీద కూర్చుని ఋగ్వేదం మీద ఉపన్యాసం ఉపన్యాసం చెప్తుంటారు ఆయన ఋగ్వేద మంత్రం చదివి అర్థం చెప్పాలి కదా మొత్తం అస్తమానం అపని చేయకపోయినా అప్పుడప్పుడు మంత్రాన్ని కోర్టు చేయాలి ఆయన ఋగ్వేదంలో ఇలా చెప్పారు అలా చెప్పారు నేను ఫలానా చోట ఇలా చెప్పారు అని మంత్రం అనబోతాయి ఆ మంత్రం అనడం రాదు ఆయనకి ఏదో తప్పులు తరగగా అని దానికి దాని మీద వివరణ మొదలు పెట్టబోతుంటే వీళ్ళందరూ ముక్కు మీద వేలేసేసుకుని ఏమిటండి ఈయన అలా చెప్పేస్తున్నాడు ఏమిటి ఆ సభావేదిక మీదని కొంతమంది పాపం అక్కడ కూర్చోలేక అడ్డుపడాలా అక్కర్లేదా అనే సందేహం ఊరుకుండా ఊరుకోండి అని వెళ్ళి వాళ్ళలోనే వాళ్ళు చాలా మల్ల పడిపోయి నానా ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే ఆయన మంత్రం ఉచ్చరించినప్పుడల్లా తప్పే కాబట్టి రుగ్వేద మంత్రాలు రాకపోవడం తప్పు కాదు కానీ ఋగ్వే రాణ ఋగ్వేద మంత్రాలను ఆధారంగా చేసుకుని ఉపన్యాసం చెప్పడం అంత యోగ్యమైన పద్ధతి కాదు అదంతా కానీ కలియుగ లక్షణాల్లో దీన్ని కూడా ఓ లక్షణంగా చెప్పారు కాబట్టి మీరు ఎంత శ్రద్ధ వహించాలంటే సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోవాలి అంతేకాట్ మంచి మోర్ దెన్ దట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకుంటే నిర్దిష్టంగా ఉంటుంది ఫస్ట్ సో దీక్షా దీక్షలు దీక్షలలో మౌంజీ ఆ గర్భత్రాడు ఇంకా ఆది ఆది శబ్దం చేత ఉపయ ఉపనయన దీక్ష అనుకోండి ఓ చిన్న కృష్ణమృగ చర్మం తీసుకొస్తాడు అయితే కమండలం దండం తీసుకొస్తాడు రాగిపోల పట్టుకొస్తాడు ఇలాంటివి ఎవరు ఉంటాయి దీక్షలు సో ఆ దీక్ష కర్తృనియమ విశేషాహ ఏమిటి దీక్షలు అంటే ఆ కర్త ఆ యజ్ఞ కర్మని చేసే కర్త ఆ కర్త తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి దానికి దీక్షలు ఉంటాయి ఆ నియమ విశేషాలన్నీ కూడా ఆ నియమాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే తర్వాత యజ్ఞాష్ సర్వే అగ్నిహోత్రాదయ క్రతవ సయూపాయ యజ్ఞా క్రతవ అన్ని యజ్ఞాలను అన్ని యజ్ఞాలు అంటే యజ్ఞాలు అనేక ఉన్నాయి అగ్నిహోత్రం తర్వాత అగ్నియాధానము అగ్నిష్టోమము తర్వాత మహాగ్ని చయనము చైనుగారంట అంటే ఆ చయనం చేసిన ఆయన అనమాట తర్వాత వాజపేయము వాజపేయ అంటే వాజపేయం చేసిన ఆయన ఆ తర్వాత పౌండరీకము ఇంకా చాతుర్మాస్యము అని ఒక క్రతం ఉంది ఈ విధంగా అనేక యజ్ఞాలు ఉన్నాయి ఈ యజ్ఞాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని స్వరూపములే ఇంకా క్రతవ స్వయూపా క్రతువులను యజ్ఞాల్లో భాగమే స్లైట్లీ డిఫరెంట్ యజ్ఞాల్లో యూపం ఉండదు యూపము అంటే ఒక పాత పాతతారు అక్కడ ఒక పోస్ట్ ఒకటి ఉడెన్ పోస్ట్ ఒకటి ఫిక్స్ చేస్తారు ధ్వజస్తంభం దేవాలయాల్లో అక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం అక్కడి నుంచి వచ్చింది సో ఇప్పుడు కొన్ని దేవాలయాలకి ఇప్పుడు మన ఇంట్లో దేవాలయం ఉందనుకోండి దానికి యోపం ఉండదు ధ్వజస్తంభం ఉండదు దానికి ఇప్పుడు దేవాలయం దేవాలయం అంటే దేవుణ్ణి కూర్చోబెట్టినటువంటి రూమ్ ఉంది దానికి ధ్వజస్తంభం పెడతారా పెట్టరు అదే కమ్యూనిటీ దేవాలయం ఉందనుకోండి ధ్వజస్తంభం పెడతా సో ఇప్పుడు ధ్వజస్తంభం ఉన్న దేవాలయాలు లేని దేవాలయాలు రెండో చేయాలి కదా అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ధ్వజస్తంభము వంటి ఆ పోస్ట్ వుడెన్ పోస్ట్ దానికి యోపము పేరు అది ఉన్న యజ్ఞాలు ఇవి లేని యజ్ఞాలు అని వేదంలో కర్మల్లో విశేషాలు కర్మలో దిగితే అనేక రకాలు భేదాలు ఉంటాయిగా ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరు నుంచి ఆవిర్భవించినవి తర్వాత దక్షిణాశ్చకవాది అపరిమిత సర్వస్వాంతాహ ఇంకా దక్షిణలు దక్షిణలు కూడా ఈశ్వరుడే ఒక్క గోవుని దక్షిణ ఇవ్వాలి ఏకగవ ఒక్క గోవు దక్షిణ గౌర్ దక్షిణ ఈ యజ్ఞం చేస్తే ఈ క్రతువు చేస్తే ఒక్క ఆవుని మీరు దక్షిణగా ఇవ్వాలి ఇప్పటికీ గోదానం అక్కడి నుంచే ఆ సందర్భం నుంచే వచ్చింది అక్కడ మొదలుపెట్టి కొన్ని చోట్ల అపరిమిత ఇంత దక్షిణ ఇవ్వాలి నిర్ణయం లేదు మీ మనస్సుకి తోచినంత అలా అలా ఉంటుంది వేదమే నిర్ధారణ చేస్తుంది దక్షిణల్ని దీని దక్షిణ ఇంత దీని దక్షిణింత అని అంతా సిస్టమేటిక్గా ఉంటుంది వేదనలో మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపుల్స్ అన్నీ ఉంటాయి యజ్ఞశాలలో కాబట్టి దక్షిణల గురించి నిమాంసేం ఉండదు ఫిక్స్డ్గానే ఉంటుంది సో ఈ మధ్యన పుష్కరాలయే పుష్కరాలకు నేను స్నానం చేద్దామని అక్కడ ఒక ఒక చిన్న బ్యానర్ పెట్టారు ఆ బ్యానర్లో దక్షిణలన్నీ ఫిక్స్ చేసి పెట్టారు ఏదో ఇదైతే ఇంత ఇదైతే ఏదో అలాగే కొంత వ్యవస్థ చేసుకుంటే అందరికీ తేలిగ్గా ఉంటుందండి వేదం అటువంటి వ్యవస్థ వైదికమైన కర్మలకి చేసి పెట్టింది సో అలా చేయటంలో కొన్నింటికి లిమిట్ పెట్టలేదు ఆ పది మీద దీనికి ఏమి ఫిక్స్ లేదు మీ తోచిన దక్షిణ మీరు ఇవ్వండి మీరు పది గోవుల్ని దక్షిణ ఇవ్వండి లేదా మరొకడు వంద గోవులు దక్షిణిస్తాడు వాడి ఉత్సాహం వాడికి శక్తి ఆ రకంగా ఇక ఇంకొక యజ్ఞం ఒకటి ఉంది సర్వస్వదక్షిణ మీరు కఠోపనిషత్తులో వచ్చింది గమనించారా విషను హవైవాజశ్రవసర్వవేదం దర్వవేద వేదస్ అంటే అక్కడ వేద శబ్దానికి వేదస్ శబ్దం వేద ధనము అని అర్థం సర్వధనాన్ని అంటే వాడికి ఉన్నదంతా ఇచ్చేసేయాలి అలాంటి యజ్ఞం అది కాబట్టి యజ్ఞం చేసే ముందు అలాగంటే నిర్ణయం చేసుకుని యజ్ఞం చేస్తారు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బీపీ బీపీయా దాని ఏమంటారు ఐపి అంటారు ఇన్సాల్మెంట్ ఐపీ అంటూ ఉంటారు ఇక్కడ ఇన్సాల్మెంట్ సి పిటిషన్ దీన్నే అక్కడ అమెరికాలో బ్యాంక్ కరఫ్ట్ సి చాప్టర్ ఎలివెన్ అని అంటే వాళ్ళకి ఆ పుస్తకంలో పదకొండో అధ్యాయంలో ఉందని అలాంటిది ఏదో అయి సో చాప్టర్ ఎలివెన్ సో బిజినెస్ స్టార్ట్ చేసి ముందే వాళ్ళు ముందు చాప్టర్ ఎలివెన్ కి సంబంధించిన నియమాలన్నీ చూసుకుని దాని డేట్ కూడా ఫిక్స్ చేసుకుని దానికి సంబంధించిన లాయర్లు కూడా ఫిక్స్ చేసుకుని అన్నీ చేసుకుని అప్పుడు వీడు విఘ్నేశ్వర పూజతో విజినెస్ ఆరంభం సో ఆ రకంగా యజ్ఞం చేయాలి ఇక్కడ యజ్ఞం అలాంటి యజ్ఞం యజ్ఞం చేయడం అయిపోయినంటే దక్షిణ అని రాగానే ఆయన కట్టుబట్టలతోటి తన భార్యతోటి నడిచి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఆ ఋత్విక్కులు ఆ ఇల్లు ఇంట్లో సామాను తీసేసుకుని వాళ్ళు ఏదో చేసుకుంటారు దాన్ని డిస్ట్రిబ్యూటర్ మన దెజన్స్ ఈయన వెళ్ళిపోతాడు ఇంక ఇప్పుడు ఆకాశంగా నిలబడతాడు అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పూట భోజనం పెట్టి ఊరు బయట ఎవడో దాత ముందుకొచ్చి సెట్ భూమిచ్చి అక్కడ పాక వేసి దాంట్లో ఉండమని వాళ్ళు ఏదో వ్యవస్థ చేస్తారు ఒకవేళ ఆ ఊళ్ళో వాళ్ళు చేయలేదు పక్క ఊళ్ళో వాళ్ళు చేశారనుకోండి పక్క ఊరికి వెళ్ళిపోవడం ఇదో యజ్ఞం దీనికి विश्वजिद्यागमुन पे विश्वजिद्यागा कालीदास महाक्रव वर्ण रघु महाराजु